సాధేవ స్వరాల కార్యక్రమానికి సోదులందరికీ స్వాగతం కార్యక్రమంలో ఇప్పుడు తెలుగు భాషా వికాసం గురించి అలనాటి సాహిత్యవేత్త డాక్టర్ తిరుమల రామచంద్ర గారితో పరిచయం ఉంటారు పరిచయం చేస్తున్నవారు శ్రీ సి.హెచ్. చెలపత్రరావు గారు ఈ కార్యక్రమం 1993వ సంవత్సరంలో ప్రసారంమైంది ణుడి నాణుడి పేర ప్రముఖ పత్రికల్లో తమ రచనల ద్వారా పాఠకులకు పరిచయం అలట ఉండేవారు తిరుమల రామచంద్ర గారు వారు 82వ వయసులో కూడా ఇప్పటికీ ఈ భాషా వికాసం గురించి పరిశోధనలు కొనసాగిస్తూనే ఉన్నారు ఆ రామచంద్ర గారిని కలుసుకుని వారు చెప్పే విశేషాలు విన్నాను ఈరోజు నమస్కారం రామచంద్ర గారు నమస్కారం అసలు భాషా వికాసం గురించి పరిశోధన చేయాలనేటువంటి ఆసక్తి మీలో ఎలా కలిగింది ఎప్పటి నుంచి ఇది మొదలు పెట్టారు చెప్తారా ఇది ఇది తర్వాత నా చిన్ననాటి నుంచే ఇది కలిగింది ఒక అనకప్పుడు విద్యానగరంగా ఎంతో కీర్తిపంచే విద్యానగరంలో ఒక భాగం మా ఊరు దాని పేరు కమలాపురం కమలాపురం అంటే విజయనగర సార్వభౌముల రాములు దేవతార్చన కోసం కమలారు పూజించడం కోసం పెద్ద చెరువు తగ్గించాడు రాహుల్ ఆ చెరువు పేరు ఆ చెరువులో కమలారు పూజించేవారు అందువల్ల దానికి కమలాపురం కమలా ఆ చెరువు ఉన్న ఊరు కమలాపురం అని జరిగింది ఆ ఊరు వాడిని నేను విజయనగర శిథిరాలు చూడడానికి మా ఊరు మహాద్వారం విజయనగర సార్భౌములో సార్వభౌముల వైభవం చూడాలంటే ఇప్పుడు శిథిరాలను బట్టి మనం అంత్యాలు వేసుకోవచ్చు అంత్య శిథిరాలు చూడడానికి ఆరిగొండరాజుల ఆస్థానానికి వెళ్లడానికి మా ఊరుకుంటానే పోవాలి అందువల్ల పలువురు పండితులు కవులు గాయకులు నటులు చరిత్రకారులు పురాతజ్ఞులు మా ఊరికి వచ్చేవారు అక్కడ శిథిరాలు శాసనాలు గుళ్ళు గోపురాలు చూసేవారు నేను మా నాన్నగారితో పాటు చక్కని పెద్దతో పాటు వాటిని చూడడానికి చిన్నప్పటి నుంచి వెళ్లేవాడిని అంతేకాక మా ప్రాంతం రెండు భాషల ప్రాంతం ఊళ్ళో కన్నడం స్కూల్లో తెలుగు ఇంట్లో సాంప్రదాయకమైన తమిళు అందువల్ల సహజంగానే భాషా పరిశీలనపై నాకు ఆసక్తి కలిగింది ఇది ప్రధానంగా నా ఆసక్తికి కారణం అయితే ఈ పరిశోధన మీరు ఏ కోణాల నుంచి కొనసాగించారో చెప్తారా నా దృష్టి చాలా కోణాల నుంచి చెప్పాలి సామాన్యంగా పదాలను సజాతి విజాతి భాషా పదాలతో పరిశీలించడం పరిపాటి భాషా శాస్త్రజ్ఞుడు అంతటితో ఊరికే ఉండిపోతాడు ఏ పదమైన అకారణంగా వ్యవహారంలోకి రాదు సంఘంలోని మార్తులు వివిధ విభిన్న సంస్థల సంబంధం చారిత్రకమైన సంఘటనలు భౌతిక భౌగోళికమైన మార్పులు మానవధారి తొలి ప్రయత్నాలను తెలిపే మానవధారి శాస్త్రం అంటే అంత్రపాలజీ ఉన్న వాడిని కూడా భాష జిజ్ఞాసు తెలుసుకోవాలి సంఘంలోని మార్పులు తెలిపితే సంఘిక శాస్త్ర పరిచయం కూడా అతడికి ఉండాలి ఇన్ని దృక్కోణాలతో పదాలను పరిశీలించాలి అప్పుడు కానీ పరిశోధన ఫలించరు ఉదాహరణకు కనుబొమ అనే పదంతో ఉండే మన దేహంలో ఇది ఒక అంగం అంగానికి ఒక భాగం అంగానికి ఉంటే ఒక చిన్న భాగం కనుబొమ్మ బొమ్మ కనుబొమ్మ అని కూడా నేను వివరిస్తారు ఇది మన తెలుగు పదం కాదంటే ఏమైనా నమ్ముతారా కానీ ఇది సంస్థం వల్ల ప్రాకృతం వల్ల మనకు సంక్రమించిందే సంక్రమించిందంటే మీరు నమ్మరు ప్రతి నిత్య వ్యవహారంలో ఉండే కనుబొమ్మ మంది కాదంటారా అని కొట్టడానికి కూడా రావచ్చు తెలుగు చూబుట్టువలైన కన్నడ తమిళాలలో దీనికి సమానార్థకాలు చూద్దాం కన్నడంలో హుబ్బు పుబ్బు తమిడంలో పురువం ఇవి కొంచెం తెలుగుకు దగ్గరగా కనిపిస్తున్నాయి కదా కానీ ఇవి ఎలా వచ్చాయో తెలియదు సంస్కృతంలో సంస్ బరు అని అనేది సమానార్థకం దీని పుట్టు సందేహమే కాని అంటే కంటి చుట్టూ గుండంగా ఉండేది అని అర్థం చెబుతారు పండితులు ఈ భ్రూ పదానికి భోజనం భ్రువహ ఈ భ్రువు భ్రువహ అనే పదాలు భ్రువు భ్రుము భమ గా మారాయని పండితులు మరొక సమాస చూసారా సంస్కృత వర్గం భాషలన్నింటిలోనూ భ్రూపదం దాదాపు అలాగే ఉంది శ్లావోక్ భాషల్లో భ్రూవుని గ్రీక్ భాషల్లో బుధుస్ ఇంగ్లీషులో బురో మనకు ప్రాకృత భాషలతో దాదాపు మూడు వేల సంవత్సరాలుగా సంబంధం ఉంది బౌద్ధ జైన మతాల వల్ల ఈ సంబంధం మరింత ఎక్కువైంది ప్రాకృతాలలో బొమ్ము రూపం ఏర్పడింది ఈ బొమ్ము బొమ్ము అయింది క్రమంగా ఈ తెలుగులో బొమ అయింది అకారం ఒక ఎకారంగా మారడం అనేది మన భాషకు చాలా సహజం గడ్డ గడ్డ గరిట గరిట పప్పులు పప్పులు పప్పు రూని అనంతపురం బళ్ళారి జిల్లాలో అకారాన్ని ఒకటి వాడుతుంటారు ఇలా ఈ బొమ అనేది కాస్త బొమ్మ బొమ్మ అయి కూర్చుంది బొమ్మ అనగానే బొమ్మ అని ఎక్కడ పొరపాటు పడతారు అని కనుబొమ్మ కనుబొమ్మ అని అన్నాడు అంటే కంటి చుట్టూ గుండ్రంగా ఉన్న రోమరాజి అని అర్థం తెలుగు ప్రభుత్వ కన్నడ పెమ్డాలలో ఈ బురువు బువహ అనేది పుబ్బు పువ్వు పురుగు హుబ్బు హు అయ్యాయి తమిళలో పురువం పురుర పీరు అయింది మలయాడంలో పురాయ పురిగ కనుక ఈ భాష అన్నింటిలోనూ కరుమమ్మకు స్వతంత్రమైన వాట లేనే లేదు స్వతంత్రమైన మాట కోయా సౌర భాషలో ఉందేమో మనం పరిశీలించాలి దానికి యువకులు పూనుకోవాలి చుచారా మనం కరుమమ్మ కోసం దాదాపు ఇంగ్లాండు వరకు వెళ్ళి వచ్చాం పదాల పరిణామం తెలుసుకోవడానికి తెలుపు తెలియాలన్నారు కదా ఈ మాట చూడండి మన తెలుగు దక్షిణావరం అంతటా కూడా వ్యాపారస్తులు ఒక తెగవారికి కోమట్లు అని వ్యవహరిస్తున్నారు ఇది చాలా గౌరవవాచకమైన పదం ఒక మత చరిత్ర చెప్పే మంచి మాట కోమట్లకు ఇక కోమటి వాణిజ్యం చేస్తున్న ఈ వైశ్యులు పూర్వం ఎప్పుడో జైన స్వీకరించి తీర్థంకరంలో ఒకరిగిన గోమఠేశ్వరిని ఆరాధించారు ఈ గోమటునికి కొమ్మట గొమ్మట కోమటి అనే పర్యాయాలు ఉన్నాయి ఈ కోమట్టుని కొమ్మట్టు ఆరాధించేవారు కోమట్లు అయ్యారు తెలుగుదేశంలో జైన బోద్ధాలు మాయమైపోయాయి పూర్వం జేనునైన పరువులు వైదిక మతాన్ని స్వీకరించారు మళ్ళీ అయినా పూర్వ వాసనతో కోమట్లు కో అనే వ్యవహారం మాత్రం పోలేదు ఇలా ప్రతి పదాన్ని ఈ చూడాలి మరొక సమాస చెబుతాను మనకు తిక్కన సుమయాది మహాకవి ఈయన వైదిక ధర్మ అయ్యాయి మహాభారతం నాన్న వెదలిపోయిన భాగం పూర్తి చేసినట్టు వాడు ఏం పేడండి ఇది తిక్కయ్యా తిక్కన్న వెర్రయ్యా అంటూ అని ఎవరైనా అనుకోవచ్చు ఈ పదం మనకు బౌద్ధంతో గల సంబంధాన్ని సూచిస్తుంది మనకు దాదాపు బుద్ధుని కాలం నుంచే బౌద్ధ మతంతో ఉంది తెలుగువారు శుద్ధోధన మహారాజు కుమారుడు ఒకడు సత్యమార్గంలో నడిచి మహాబోధిని జ్ఞానాన్ని సంపాదించి బుద్ధుడయ్యాడు అని తెలియగానే నిజామాబాద్ జిల్లా బోధన్ బోధన్ అనే మాటకు బుద్ధ నుంచి వచ్చిందే బోధన్ బస్తర్ మీదుగా విధాన చేరి బుద్ధన్ని దర్శించారని చరిత్ర బౌద్ధంలో శిష్య ఉపశిష్యిష శిష ఉపతి ఉపతిష్ పేర్లు సర్వసాధారణమైనవి ఈ పదాలకు శుభకరుడు అదృష్టవంతుడు అనే అర్థాలు ఉన్నాయి ఈ పేరు తెలుగుదేశంలో జనాదన పొంది ఉంటుంది తిష్య తిషి అనే పేరును పెట్టుకుని ఉంటారు ఉత్తరాపద కొన్ని రాష్ట్రాలలో షకారం ఖకారంగా పలుకుతారు సహస్ర శీర్ష పురుష అని అనడానికి సహస్రశీరుఖ పురుష అని ఉచ్చరిస్తారు మా నాన్నగారి పేరు శేఖాచార్యుడు నేను లాహోర్లో మెట్రిక్ పరీక్ష కలిగాను సర్టిఫికెట్ కోసం వెళ్ళాను వెళితే అదన సర్టిఫికేట్తో తప్పు శేఖాచారు ఉంది దాన్ని చూసి ఆశ్చర్యపడి ఇదేమిటి ఆమె నాన్నగారి పేరే మార్చేశారే అని పోయి పరీక్షల కంట్రోలను అంత ఒక పెట్టుకున్నాను ఆయన సావధానంగా దాన్ని చదివాడు నా మాట విన్నాడు శేఖాచారి శేఖాచారి టీకా అన్నాడు అంటే ఆ షకారాన్ని కకారంగా పలుకుతారు ఈ తిస్సా తిక్క అయి క్రమంగా తిరుగులో తిక్క అయింది తిక్కల సోమయాజీ వీరధర్మాన అయినా పేరు బౌద్ధం వల్ల వచ్చిందే కొందరు తిరుక్కాళ్ళ నుంచి తిక్క వచ్చిందంటారు కానీ తిస్సా తిక్క నుంచి రావడమే సహజమైన నలభిస్తుంది ఇప్పుడు కొంత స్త్రీ అనుభవం నుంచి కొంత మీ పరిశోధన నుంచి ఇటువైపు మీ ఆసక్తి ఈ పరిశోధనల వైపు మళ్ళీంది అని అంటున్నారు అయితే అసలు వీటి అన్నింటికి ఆధార దండాలు ఎక్కడైనా ఉన్నాయా ది మనకు మనకి విదేశాలతో విదేశీయులతో విదేశీ సంస్కృతితో సబంధం కలిగింది ఆంగ్లు మనకు పాల పాలుకలుగా రావడం వల్ల భాషపై ఆదరణ కలిగింది ఆదరణ కలగంగానే దానికి దాంట్లో ఉండే మదర్ ఫాదర్ బ్రదర్ అనే సామాన్య వాచికాలు ఇక్కడ పితురు భ్రాతురు మాతృ అనే ఉండడం ఇవన్నీ చూసి మీ చిన్న సంబంధం ఉందిగా అని పెద్దతులు ప్రారంభించారు దానికి కంపేరటివ్ ఫైలాది ఆ విధంగానే తమిళ్ కార్డువేలే అతను కాబట్టి దక్షిణాపనికి వచ్చాడు ఆయన ద్రావిడ భాషల తత్వాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేశాడు ఆయన ఒక కంపేర్టివ్ గ్రామర్ అని ఒక పుస్తకం రాశాడు శ్రీ కోరాల రామకృష్ణయ్య గారు మద్రాసులో తెలుగు శాఖ అధ్యక్షులుగా ఉండేవారు ఆయన ద్రావిడ భాషావాది కార్డువేళ్ళు తర్వాత ఇది ద్రావిడ భాష కుటుంబానికి చెందిదే మన భాష అని ప్రచారం చేసిన మర్తమంటేవాడు ఆయన సంధి ద్రవిడ భాషోత్పత్తి ద్రవిడం కాగ్నైట్స్ కొన్ని గ్రంథాలు వ్రాసి వ్రాసిన తొలి విద్వాంసుడు తర్వాత ఇప్పుడు ప్రతి విశ్వవిద్యాలయంలోనూ పూర్వ ఫైలాలజీ పేరుతోనూ ప్రస్తుతం లింగిస్టిక్స్ అనే పేరుతోనూ శాఖలు ఉన్నాయి పరిశోధనలు జరుగుతున్నాయి ఎంత ఎంతమంది పరిశోధన చేసినా ఇంకా ఎంతో చేయడానికి మిగుతుంది భాషా విషయం అంత విస్తృతమైంది అయితే అసలు ఈ పరిశోధన కొనసాగిస్తున్నప్పుడు మీ దృష్టికి వచ్చినటువంటి ఇతరులకి ఆసక్తి కలిగించే విషయాల గురించి ఏమైనా చెప్తారు ప్రాకృత పదాలు తెలుగు వారి నిత్య వ్యవహారంలో చేరి తెలుగు ఉన్న ఒక పద భాషలు భాషలు కూడా ప్రాకృత సంస్థలకు ఎక్కాయి ఈ పదాలను హేమచంద్రుడు అంటే అతను ఇంతమందిగా నాయక సమకాలికుడు అంతకు ముందున్న ప్రాకృత విద్వాంసులు వ్యాఖ్యాతలు దేశీ పదాలు అన్నారు దేశీ అంటే స్థానికమైన భాషా పదం అగ్గి అంచు అకసు ఉన్ని ఉక్క సోమరి దుప్పటి వంటి నిత్య వ్యవహార పదాలు ప్రాకృతం నుంచి తెలుగులో చేరినట్టే తెలుగు పదాలు కొన్ని మార్పులతో అద్దం అత్త పంది చెరుకు చట్టుబం వీడు ఉప్పొంగు మొదలైన పదాలు చేరిపోయాయి రూపరేఖలే మార్చుకున్నాయి ఉదాహరణకు పంది అనే పదం బోండిగా మారిపోయింది అద్దం అనేది అద్దా అని మారిపోయింది ప్రస్తుతం నేను ప్రావిత వాంగ్మయంలో వాంగ్మయంతో తెలుగు గల సంబంధాన్ని కూలంకషంగా తెలుసుకోనడానికి ప్రయత్నిస్తున్నాను అలాగే సుమేరు సంస్కృతికి తెలుగు భాష సంస్థలకు చాలా సంబంధం ఉంది వాటిని తెలుసుకోవడానికి కూడా ప్రయత్నిస్తున్నాను నా ప్రయత్నం ప్రయత్న ఫలం ఇంతవరకు జరిగిన భాషా పరిశోధన కొంత సమర్థించేదైనా చాలా వరకు విభిన్న మార్గాల్లోనే ఉంటుంది నాకు సత్యం ముఖ్యం పూర్ణనిర్ణీ సిద్ధాంతాలతో పనికి పూనుకోను ఇది ఫలానా ప్రభావంతో వచ్చింది అని మొదట నిర్ణయించుకొని దాని కార్యకారణ భావం వెలగడం నా దృష్టి కాదు వివిధ దృక్కోణాలతో పరిశీలించి నూతన అంశాలు తెలపడం నా ప్రయత్నం ఉదాహరణకు కబడ్డీ పని తీసుకోండి దీనికి అర్థం నిఘంటూ రెండు చేతులతోనూ బాణాలు ప్రయోగించేవాడు అని చెప్తున్నాయి దీనిని సవ్యసాచి అనే సంస్థ పదానికి సమానార్థకమని అంటారు దానికి సమానర్థకనే కానీ చెప్పే ఉత్పత్తి మాత్రం సరికాదు వడి బడి అంటే ఎడమ అని అర్థం ఎడమ చేతితోనూ బాణాలు సంధించేవాడు అని అర్థం చెబితే చర్వసాచికి పర్యాయపరం ఇలాంటి కొత్త విషయాలు నుడి నా ను తెలిపాను మాటల కథ అనే శీర్షకు వివరించాను మనకు భాషలో అనేక మాండలికాలు ఉన్నాయి కదండి అయితే ఈ మాండలిక పదాల మీద పరిశోధన ఎంతవరకు ఈ భాషా వికాసం అర్థం చేసుకునేందుకు మాండలికాలు చాలా ముఖ్యమైనవి మాండలి పదకోశాలు వృత్తి పదకోశాలు ఇలా వెలువడ్డాయి సాహిత్యకారునేవాళ్ళు తెలుగు కావేవాళ్ళు ఆయన పుస్తకాలు వేశారు కానీ దాంట్లో ఉత్పత్తులు ఏం చెప్పలేదు ఉత్పత్తి చెప్పకుండా ఉంటే సరైనటువంటి దాని రూపం మనం తెలియదు ఇప్పుడు మన మావైపు అన జిల్లాలో ఆకట్టు అంటారు ఆకట్టు అంటే వలే లాగా అని అర్థం ఆ ఆకట్టు మనిషి ఆకట్టు అంటారు ఆకట్టు అంటే ఆకట్టు ఆ ఆకృతితో సమానమైన అని అర్థం అలాగే శాసువులు అని వాడతారు శాసువులు అంటే ఆవుకు సాధువులు అంటారు సాసువు అనేది సరసప అనే సంస్థ నుంచి వచ్చింది అలాగే నొగలు కాడికి నొగలు నొగలు అంటే కాడి దానికి విత్పత్తి అయ్యాలి అందువల్ల మాండలికాలు అన్ని చేరినప్పుడే భాషకు సంపూర్ణమైన నిఘంట ఏర్పడుతుంది కనుక చాలా అవసరం మాండలికాలు అనే ప్రతి పదానికి విత్పత్తి ప్రయత్నించాలి యువకులు దానికోసం అపారమై కృషి నేను ఆశిస్తున్నాను ఇలాంటి దానికి ఈ రంగంలో పరిశోధనకి ఎంతో అవకాశం ఉంది వాడు వాటి వాటి జీవితం అంతా దాన్ని వెచ్చించినా కూడా ఓ ప్రధానికి ఎంతో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాల్సి కనుక మండలికాడు మా ఏంది ఈ భాష సమగ్రం కాదు ఈనికంట సమగ్రం కాదు బాగునండి మీరు చెప్పిన సూచనలు గ్రహించి ఇంక ముందు పరిశోధన చేసేవాడు ఈ భాషా వికాసం గురించి పరిశోధన చేసేవాడు వాళ్ళ పరిశోధన కొనసాగిస్తారని ఆశిస్తాము నమస్కారం నమస్కారం ఇంతవరకు మీరు తెలుగు భాషా వికాసం గురించి అలనాటి సాహితీవేత్త డాక్టర్ తిరుమల రామచంద్ర గారితో పరిచయం విన్నారు పరిచయం చేసిన శ్రీ సిహెచ్ చలపతిరావు గారు సజీవ స్వరాల కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది